నారాయణ పదిహేడో శ్లోకమండమో క్చ పర శిఖంీ మహారథుమ్ విరాట తాత్కీాపరాజిత ద్రుపదో ద్రౌపదే యాశ పర్వ పృథివీప పృథక్ పృథక్ రెండు శ్లోకాలు కలిపి ఓ వాక్యం పృథివీపతే అందుకు చూడండి రెండో శ్లోకంలో ఉంది అంటే ఓ మహారాజా సంబోధన ఎవరు సంబోధిస్తున్నారు సంజయుడు మిగిలి ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు ఓ మహారాజా అంటే నువ్వు నీ డ్యూటీ వదిలిపెట్టేసి నువ్వేమో దువ్యోధనుడి చేతిలో కీలుబొమ్మ అయిపోయావో అని బహుశా భావం అయి ఉండొచ్చు మహారాజా వీళ్ళందరూ శంఖములను శంఖాన్ దముహ్ పృథక్ పృథక్ పృథక్ అంటే వేరుగా మళ్లీ పృథక్ వేరుగా తెలుగులో కూడా ఉంది ఇటువంటి యూసేజ్గా రెండు సార్లు వేరుగా ప్లస్ వేరుగా ఇజ్ ఈవల్ టు సో అది సంస్క్రిత్ లో కూడా సేమ్ యూసేజ్ వేర్వేరుగా శంఖాన్ దోహం శంఖములను పూరించిది ఎవరు వాళ్ళు కాశ్య ఆయన అసలు పేరేమో రాలేదు ఇక్కడ కా అంటే కాశీరాజు పరమేశ్వాస మహా పరమ అంటే గొప్పదైన పెద్దదైన విశ్వాస ధనస్సు గలవాడు ఆయన ధనస్సును చూస్తేనే భయవేస్తుంది ఆయన చెప్పు దిట్టమైన ధనస్సు కలిగి ఉంటాడు కాశీరాజు సో చాలా గొప్ప వీరుడు మహారథి సో ఆయన ఆయన కూడా శంఖాన్ని పూజించినాడు శిఖండి మహారథ శిఖండి అని ఒక ఆయన ఉన్నాడు ఈయన ఈ శిఖండి దృష్టోద్యముడు సోదరుడు ఏవేవో ఈ మహాభారతంలో కథలన్నీ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి టెస్టిట్యూబ్ బేబీస్ ట్రాన్స్జెండర్స్ తర్వాత క్లోనింగ్ ఇవన్నీ మహాభారతం ఏవన్నీ వచ్చేసాయి అంటే ఆయన వాళ్ళు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 గొప్ప వీరుడు సామాన్యుడేం కాదు మహారథ రసికుడు బాగా విభం అది బాగా చేస్తాడు పండుగల సైన్యంలో ఉన్నాడు సెకండ్ ఇంజ్ మహారథ ఇంకా ఇో ఎవరెవళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ లాగే ఇంకా అన్ని రకాల వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీలు చేసేస్తూ ఉంటారు ఇంకా దానికో సమయం సందర్భం ఏమీ ఉండదు జయప్రద వెళ్లి యూపీలో పోటీ చేస్తుంది ఏమిటి జయప్రద ఆవిడకి ఎలక్షన్ ఏమిటి సంబంధం ఉంది అందులో యూపీలో సంబంధం ఏమిటి ఆవిడ నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్ యూపీ కర్మభూమి అంటుంది ఈ పదాలు ఎక్కడో అంటే రామారావు గారితో పాటుగా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు వీణుంటుంది ఈ మాటలు ఈ డైలాగులు కర్మభూమి యూపీ టా మొత్తం భారత భూమి కదా ఏదో మాట్లాడతారు జస్ట్ పీపుల్ యాజ్ వాంగ్ పీపుల్ గల్లీ సో ఇది మొత్తం ఆల్ అండ్ సండ్రీ అని అంటూ ఉంటారు ఇంగ్లీష్ లో అందరూ వచ్చేసరి దీంట్లో యుద్దంలాగే ఎలక్షన్ యుద్దంలాగే దీనికి ఎలక్షన్ మహాభారతం అని ఎవడో ఒకతన అన్నట్టు కూడా గుర్తున్నాకెక్కడో అస్సు మహారథ ఇంకా ఇతను ఇతను ద్రుపదుని యొక్క కుమారుడు ద్రౌపదికి సోదరుడు పాండవుల సైన్యానికి సేనానాయకుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ విరాట విరాట మహారాజు ఆయన పేరు కూడా విరాటుడే విరాట మహారాజు విరాటుడు సాత్ సాత్యకిదవులలో వీరుడా సాత్తివ వంశంలో వీరుడు ఏదో బంధుత్వం ఉంది సంబంధు వాసు వసుదేవిని అన్నగారి కొడుకో ఏదో సంసం శ్రీకృష్ణుడికి వీళ్ళందరూ బంధువుడే ఈ సాత్యకి ఏనాడు యుద్ధంలో ఓడిపోలేదట అదే ఆయన గొప్పతనం అపరాజిత సాత్యకి మహాభారత యుద్ధం అయిన తర్వాత కూడా జీవించే ఉంటాడు ఆ ముసలం కుడుతుంది చూడండి అప్పుడు ఆ ముసలంతో ఎగిపోతాడు సో సాత్వ్యతిపరాధిక ద్రుపదహ ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క తండ్రి ఆవిడ అయినా వచ్చాడు యుద్ధానికి అయినా మిగలడు ద్రౌపదేయాశ్చ ద్రౌపది కుమారులు వాళ్ళ ఐదుగురు ఐదుగురు కొడుకులు వాళ్ళ పేర్లో ఏ ఉన్నాయి మహాభారతంలో వాళ్ళ ఐదుగురు కూడా యుద్ధంలో ఉన్నారు వాళ్ళు మిగలరు వీళ్ళెవళ్ళు మిగలరు ఆ సాక్షికి ఒక్కడే మిగులుతడు ఇక్కడ సర్వశ అన్ని వైపుల నుండి శంఖాన్ ద్ముహు శంఖములను పూరించిరి ఇంకా ఎవరు సౌభద్రష్ట మహాబాహు అంటే బలమైన బాహువులు గలవాడు పొడుగాది బాహువులు అనకూడదు బాహువులు పొడుగాది బాహువులు అంటే ఇంటి మీద అట్లుంటున్నాయి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 तरव श्लोक स घोषोधाण हृदया निव्यद नभश्च पृथिवी तुम व्यमुनादय घोषहां शब्द आशब्द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 విడివిడిగా ఈ శబ్దం ఇది ఆ శబ్దం అది అని చెప్పే అవకాశం ఉండదు అన్ని కలగాపురగం అయిపోయి ఒక పెద్ద హై లెవెల్ ఆఫ్ నాయిస్ డెసిబుల్స్ అదో ఉంటారు నాయిస్ ని కౌంట్ చేసి సో వెరీ హై లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది అంతే తప్పిస్తే ఈ నాయిస్ లో విడివిడిగా ఈ శబ్దం ఇది ఆ శబ్దం అది అని మనం గడతీయటానికి వీలులేని విధంగా ఉంటుంది దానిని తుములాహ అని అంటారు సో ఎక్కడైనా పది మంది ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న సౌండ్ ఎలా ఉంటుంది తుములహ తుమూలంగా ఉంటుంది సో అటువంటి శబ్దం తుమూల శబ్దం వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ సో లాస్ ఆఫ్ నాయిజ్ సఘోష నభశ్చ పృథివీంచైవం వ్యనునాదయం వ్యనునాదయన్ అంటే ప్రతిధ్వనిస్తోంది ధ్వని ప్రతిధ్వని నాదము అనునాదము నాదము అంటే ధ్వని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 ధృతరాష్ట్రపుత్రుల యొక్క హృదయములను అంటే దుర్యోధనుడు మొదలైన వాళ్ల యొక్క హృదయములను అది పగుల గొట్టెను హృదయములను పగుల మీరు లిటరల్ గా తీసుకోకూడదు యథారయతంటే పగులగొట్టెను లిటరల్ దాని లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు హృదయాలు అప్పుడే పగిలిపోతే ఇంకే ఉంది అయిపోయింది యుద్ధమే అయిపోయింది అలా అంటే వాళ్ళు చాలా భయపడిపోయారు శబ్దము పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఒక్కసారిగా భయం వేసేస్తుంది వాళ్ళు చాలా భయపడ్డారు ఆ దిక్కులు పిక్కటిల్లే శబ్దము అంటారు ఎను నాదయన్ అలాగా మనం చెప్పచ్చు దిక్కులు పిక్కటిల్లినవి అంటే దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించాయి అలాంటి శబ్దం వచ్చినప్పుడు భయం వేసుకుంది అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట వర్షాకాలంలో పిడుగులు పడ్డ శబ్దం వస్తే పిల్లలు భయపడతారు ఒకప్పుడు పెద్దలు కూడా భయపడతారు భయపడి స్వభావం గల వాళ్ళు ఉంటే పెద్దలైనా కూడా భయపడతారు సో ఎవరికైనా భయం కలుగుతుంది ఆ భయము తప్పు లేదు అసలు మీరు ఆలోచించండి పెద్ద శబ్దం ఇక్కడ కూర్చుని ఉండగా పక్కన ఏదైనా పెద్ద పై నుంచి పడి ధరేలు మన శబ్దం వచ్చిందనుకోండి శబ్దం వస్తే భయం వేస్తుంది మీరు ఉనికిక్కి పడతారు అలాగే చీకట్లో మసక చీకట్లో నడిచి వెళుతుంటే పాము ఏదో కనపడింది తాడే అవ్వచ్చు అది పాములాగా అనిపించవచ్చు ఒకసారిగా భయం వేస్తుంది ఆ భయాన్ని దాన్ని భయము మనం కానీ నిజానికి అది భయం కాదు దాన్ని భయం అని అండము అవివేకం దాంతో భయమే దాన్ని భయం కాదు దాని ఇంటెలిజెన్స్ అని అనాలి ఎందుకంటే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 శరీరము ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇచ్చాయి అదైనా బాంబో ఏదైతే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఎంత వేగంగా ఒక్క ఉదుట దూరంగా ఎగిరి గంతు వేసి నేల మీద పడిపోతే వాడు రక్షింపబడతాడు అలాగే నిలబడ్డాడు అనుకోండి చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి దాన్ని భయం ఇంటెలిజెన్స్ అనాలంటారా వాట్ షుడ్ యూ కాల్ తర్వాత పెద్ద కొండ కొమ్ము మీదకి వెళ్లారనుకోండి అలా కిందకి తొంగి చూసినప్పుడు కొన్ని వందలు అడుగున లోతు క్రస్పెట్ట వెట్టికల్ గా ఉంటుంది లోతు అప్పుడు భయం వేస్తుంది అది ఉలిక్కి పడతారు ఆ బాడీ రియాక్షన్ ఉంటుంది దాని భయం అనాలా ఇంటెలిజెన్స్ అనాలా నన్ను అడిగితే ఇంటెలిజెన్స్ అనే అని ఎందుకంటే కాలు జారిందంటే ప్రాణం పోతుంది కాబట్టి శరీరము ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇట్ ఈస్ రియాక్టివ్ దాన్ని ఇంటెలిజెన్స్ అని అంటారు తక్కువనే పాపం కనపడింది అనుకోండి ఏమి చెక్కు చెదరకుండగా ముందుకు అడుగు వేసేస్తే తెలుగు టాక్టలు అంటారా లేదా ఒక్కసారి ఉరికిపడి ఆగితే ఏది తెలివితేటలు ఆగడమే తెలివితే కాబట్టి ఫిజికల్ ఫ్రైట్ అని అంటారు శరీరానికి హానిని కలిగించేటువంటి ఫ్రైట్ ఉంటుందో అంటే బాడీ యొక్క సెల్ఫ్ సర్వైవల్ ఇన్స్టింగ్ వల్ల వచ్చేటువంటి భయ ప్రతిక్రియా ఏదైతే ఉంటుందో దానిని మనం భయం అనే దానికి లేబుల్ వేయకూడదు అది భయం కాదు ఇట్ ఈజ్ ది ఎఫర్ట్ ఆన్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు సర్వైవ్ అండ్ ఇట్ ఈస్ ఇన్స్టింగ్టివ్ న్యాచురల్ అండ్ ఇన్స్టింగ్టివ్ ఎవరైనా ఉడికిపడితే మనం ఎటకారం చేసినాం అదిగో ఉడికిపడ్డారు ఎటకారం చేయకూడదు ఉలిక్కుపడడం మంచిది ఎందుకంటే గమ్మున ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి దమ్మును ఉనికి పడి పక్కకి జరిగినట్లయితే నెట్ మీద పడాల్సింది పక్కన పడుతుంది యువర్ సేఫ్ సో కాబట్టి అది భయం అనకూడదా దాని ఇంటెలిజెన్స్ అన్న ఇప్పుడు ఇంకొకటి అడుగుతా ఎవడో అంటాడో నీకు నువ్వు రోడ్డు మీదకి రాగానే పిల్లి ఎదురుకుండా వచ్చింది కాబట్టి నీకు గండ ఉంది ఆ గండ నీకు నలభై రెండోట గండ గండం గండ శబ్దానికి అర్థమేటట్టు సంస్కృతంలో గండం అనే పదానికి మనం అనుకునే అర్థం ఏం లేదు అలాగా నీకు నలభై రెండో ఉంది ఆ గండం నువ్వు గట్టెక్కవు నువ్వు ప్రాణం పోతుంది అని ఎవరో చెప్తాడు చెప్తే వీడు నలభై వింటాడు ఈ సమాచారం ఆ రెండేళ్లు భయపడుతో అలా బిక్కు బిక్కు పంట ఇది ఇది ఇంటెలిజెన్సా భయమా ఇది మరి దీని పేరు ఏం మనవాళ్ళు ఇంటెలిజెన్స్ అని చెప్పాడు ఇంటెలిజెన్స్ కదా దిస్ ఈజ్ సపోజ్ టు బి నాలెడ్ దిస్ ఇస్ సపోజ్ టు బి నాలెడ్ దిస్ నాలెడ్ ఇట్ ఈజ్ ప్యూర్ ఫిక్షన్ అండ్ ఇట్ ఈజ్ సైకలాజికల్ డిగ్రడేషన్ నథింగ్ మోర్ దాన్ దాట్ యూ లివ్ ఇన్ ఫియర్ ఫర్ ఏదో నలభై రెండు ఏళ్ళు చచ్చిపోతామో నలభై ఆరు సమాచారం వస్తే ఆ రెండేళ్లు వీడు ఫియర్ తో బతుకుతూ ఒక ఆయన ఇంకో వారం రోజుల్లో నేను చచ్చిపోతానని చెప్పేసి జాతకం వల్ల తెలిసిందని పార్టీ ఇచ్చేసి అందరికీ భోజనాలు పెట్టేసి బిక్కు బిక్కుమంటూ గడిపాడు బాగా ఉన్నాడు ఏమే అవలేదు దీనికి ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని దిస్ ఇస్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ ఐ టెల్ యూ దిస్ ఇస్ ప్యూర్ ఫియర్ ఇది మంచి మనిషి యొక్క సైకాలజీకి మంచిది కాదు ఫియర్ చాలా హానికారకమైనది అసలు అటువంటి ఫియర్ను మనం దరిదాపులకు రానివ్వకూడదు తర్వాత ఇందాక నేను మనం చేశాను చూడండి ఫిజికల్ ఫ్రైట్ దాని గురించి మీరెవరూ సిగ్గుపడాల్సింది లేదు అది మంచిది అది భగవంతుని పెట్టాడు దాన్ని మీరు ఇంటెలిజెన్స్ తో ఆలోచించి ఇంటలెక్ట్ తో ఆలోచించి పెట్టుకున్నది కాదు అది భగవంతుని పెట్టాడు అది దాని గురించి మీరేం సిగ్గుపడద్దు యుప్ ఇట్ ఇన్ యు నీడ్ ఇట్ ఇప్పుడు చెప్పాను చూడండి ఈ గండాలు ఇవి దిస్ యూ జస్ట్ వర్గం అమౌంట్ ఇట్ ఇస్ ఆల్ ట్రాష్ భయం ఎందుకు వస్తుందంటే అధర్మాన్ని బట్టి భయం వస్తుంది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 ఇంచేతంటారు పాండవులు వాళ్ళకి తెలుసు తమ హృదయాలలో స్పష్టమైన అవగాహన ఉంది మనము మనము ధర్మము మన పక్షాన ఉన్నది ఈశ్వరుడు మన పక్షాన ఉన్నాడు శ్రీకృష్ణుడు దే దర్ ఈజ్ నో ఒకేషన్ ఫర్ క్రియర్ దే ఆర్ క్రియర్ లేదా కౌరవులు యుద్దానికి సిద్దపడ్డారే మన పక్షాన ధర్మం ఉన్నది అనే హామీ ఆ రకమైనటువంటి ఇన్నర్ ఎష్యూరెన్స్ ఎవ్వరికీ లేదు ద్రోణాచార్యుడికి లేదు భీష్ముడికి లేదు దుర్యోధనాధులకు లేదు వాళ్ళు ఇది మనం చేస్తున్నది పొరపాటు అనేటువంటి ఆ ఇన్స్టింట్ కాన్షన్స్ చూడండి దాని పీక నిలిమేసి ఇన్నర్ వాయిస్ అంతర్వాణిని దాని పైకి రాకుండగా దాని పీక నులిమేసి వాళ్ళేమో కేవలమో అహంకారానికి ద్వేషానికే ఇంపార్టెన్స్ ఇచ్చి యుద్దం చేయడానికి వచ్చారు అధర్మం చేస్తున్నామని వాళ్ళకు వాళ్ళ మనస్సుల్లో వాళ్ళకి తెలుసు అంచేతనే వాళ్ళు చాలా భయపెడతారు సో కాబట్టి ధర్మము వలన భయానికి అవకాశం ఉంది అధర్మంలో ఎప్పటికీ భయమే ఉంటుంది భయం తప్ప మరేమీ ఉంది సో ఇదో అందమైన విషయం ఇక్కడ భారత రాష్ట్రా హృదయానికి దారయనన్నారు ఎవళ్ళైతే ఆ కౌరవులు అధర్మం పాపిస్తున్నారు కనుకనే వాళ్ళు భయపడ్డారు అదో పాయింట్ వర్త్ నోటీసింగ్ లేదా ఒకటో అధ్యాయంలో మంచి మంచి పాయింట్స్ ఏమో కొన్ని ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తున్నాను నిన్న రథదృష్టాంతం గురించి చెప్పాను ఇవాళ అలాంటి మాటలే ఇంకోటి ఉంది తరువాత అథ వ్యవస్థితృష్ట్రాంతిధ్వజ ప్రవృత్తే శ్రపాతే ధనురుద్యమ్య పాండవ ఋషీకేశం తదా వాక్యం దమాహమహీపతే ఇది వన్ అండ్ హాఫ్ వెర్సెస్ సెంటెన్స్ సెంటెన్స్ ఎక్కడికి పూర్తయితే అక్కడికి వెర్సెస్ అక్కడ వెళ్ళిపోతాం సో మహీపతే అంటే మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుతో అంటున్నాడు ఓ మహారాజా అథ అప్పుడు తరువాత అంటే శంఖర్ ధ్వని అది పూర్తయింది తరువాత ఇప్పుడు అర్జునుడు గురించి చెప్తున్నాడు కపిధ్వజ కపిధ్వజ అంటే అర్జునుడు సో ఈ ఈ యుద్దవీరులు ఉన్నారే వీళ్ళందరికీ ఒక్కొక్క ఇన్సిగ్నియా ఒకటి ఉంటుంది ఇన్సిగ్నియా అనిపిస్తాను కదా దట్ ఈజ్ వన్ ఇన్ టేస్ ఇన్సిగ్నియా ప్రతి వాళ్ళకి ఒకటి జనరల్స్ కి స్టార్స్ త్రీ స్టార్స్ ఫైవ్ స్టార్స్ అలాగే ఉంటాయి ఇన్సిగ్నియాలుంటాయి అలాగే యుద్ధ వీరులకి ఆ ధ్వజం మీద ఇన్సిగ్నియా ఉంటుంది ఇప్పుడు కూడా ఆర్మీ యూనిట్స్ కి ఇన్సిగ్నియాలు ఉంటాయి ఆ యూనిట్ కి ఆ బొమ్మ ఉంటుంది సో దట్ ఈస్ ఒక హిస్టారిక్ గా వాళ్ళకి ఆ బొమ్మకి ఏదో సంబంధం సో ఇప్పుడు ఉదాహరణకు భీష్ముని యొక్క ధ్వజం మీద తాటి చెట్టు ఉంటుంది మరి ఎందుకుంటుందో తెలియదు ఆయనకి తాళధ్వజ అని పేరు భీష్ముడికి ఈ ప్రధానమైనవి గుర్తున్నది ఈ గుర్తున్నాయి నాకు ఇంకా ఏవేవో ఉంటాయి సో వృషభధ్వజ అని ఎవరికి పేరు ఇదో మీకు వర్డే కాళ్ళది క్విజ్ వృషభధ్వజహ ఎవరు ఎద్దు ధ్వజమునందగలవాడు ఎవరు శివుడు మకరధ్వజ ముసలిజమునందు గలవాడు మన్మథుడు మన్మథుడికి మకరధ్వజ అని పేరు కపిధ్వజ కోటి ధ్వజమునందు గలవాడు అర్జునుడు ఇది ఇక్కడ మనవాడే అదే తాళధ్వజ భీష్ముడు ఇక నాలుగు ధ్వజాలు గుర్తుకొచ్చిన ఇంకా ఇవేవో ఉంటాయి సో ఆ ధ్వజం మీద బొమ్మ ఉంటుంది హనుమంతుడనే అంటారు ఇక్కడ అక్కడ ఏమనలేదు భగవద్గీతలో ఏమనలేదు ఉంటే అలా చెప్తా ఉంటారు ఇంకా దాని మీద ఇంకో చిన్న కథ కూడా ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్స్ నాట్ ఎ హిస్టారిక్ స్టోరీ హిస్టారిక్ అంటే ఇదే మనం భగవద్గీతలో చూసిన ఇంతమందికే హిస్టారిక్ దీని చుట్టూ కథలు అల్లుకుని ఉంటాయి అది హిస్టారిక్ కాదు కానీ ఏదైనా మెసేజ్ ఉంటే మనం స్వీకరించవచ్చు స్టోరీ ఇంకొక పిచ్చి పిచ్చి స్టోరీ అయితే అనవసరం గానీ దాని నుంచి మనం తీసుకోదగ్గ సందేశం ఏదైనా ఉంటే గమనించదగ్గ కథే ఇక్కడ కథ నాకు బాగా నచ్చిన కథ అని చెప్పేత ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ సడన్లీ గుర్తుకొచ్చింది సో హనుమంతుడు ఆ ధ్వజం మీద కూర్చుని ఉంటాడు అంటే సూక్ష్మ రూపంగా ఉంటాడని మనం అనుకోవాలి నిజంగా హనుమంతుడు యథార్థంగా హనుమంతుడు కూర్చుంటే ఆ దెండాకథ విరిగిపోతుంది ఆ రథమే విరిగిపోతుంది కూడా కాబట్టి నిజంగా హనుమంతుడు పూర్ణ రూపంగా ఉన్నాడని కాకుండా సూక్ష్మ రూపంగా ఆయన అక్కడ ఉన్నారు అని కపి అంటే అది అర్థం సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేస్తాడుగా గీతోపదేశాన్ని హనుమంతుడు శ్రద్దగా వింటాడు హనుమంతుడు మిగతా యుద్దం టైంలో నిద్రపోయే బట్ట ఏడు వేల మొహం వేల యుద్దమేటి రామరావణయోరు యుద్దం రామరావణయోరు అయితే రామరావుల యుద్దం చూసినవాడు చేసినవాడు ఆ మహా లంకా యుద్దం వీళ్ళ యుద్దమేమిటి ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు గోటికాయలో లేదుకుంటారు చూడండి దానికి ఇది గోటిబిల్ ఆడుకుంటారే ఈ కర్ర అది పెట్టుకుని ఆడుకుంటారు దానికేనో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి ఎంత భేదమో రామరావణ యుద్దం ముందు ఈ మహాభారత యుద్దం ఇట్ ఈస్ జస్ట్ సమ్ నాయిస్ తప్పింగ్ దాంట్లో ఏమీ సారమేం లేదని అనుకునేవట్ట అంచేది కుంగుపట్లు పడుతుండీ బట్ట ఎప్పుడైనా ఓసారి శ్రీకృష్ణుడు భీష్ముని మీదకి లంఘించినప్పుడు అలాంటి ఒకటి రెండు ఘట్టాలు మాత్రం జాగ్రత్తగా మనస్సు పెట్టి పరికించాడు మిగతా అప్పుడు కొన్నికి బాట్లు పడుతూ ఉండేవాడు ఏదో పిల్లలు అలా చేసుకుంటుంటే మన దాన్ని మనం ఉంటాం అలా ఉండేవాడు ఆయన హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ బై దిస్ వార్త అస్ట్ సో ఆయన ఈ శ్రీకృష్ణుడు ఉపదేశం మట్టుకో సంభాషణ ఇదంతా కూడా జాగ్రత్తగా వింటున్నాడు అర్జునుడు ధనస్సు కింద నేను సన్యాసం తీసుకుంటాను ఇదేది అంటే హనుమంతుడు వీడు ఇలాంటి మూర్ఖుడు ఏమిటి వీడు వీడు ఏదైతే యుద్దం చేస్తాడు అనుకుంటే వీడు ఆదిలోనే ఇలా మొదలెచ్చాడేమిటి అని ఆయన అనుకుంటాడు అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అశోచ్యానము శోచ్యస్వామ్యం మొదలు పెడితే సడన్ గా ఎలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉపదేశం అంతా వింటాడు జంటన్నారో ఉపదేశం వినేప్పటికీ ఆయనకి కళ్ళంబడి నీళ్లు వస్తాడు అప్ప ఎంత గొప్ప ఉపదేశం చేశారు రా భగవానుడు అబ్బే మహానందపడిపోతాడు పడిపోయి ఒకసారి ఆ ధ్వజం మించి దగ్గరికి వచ్చి దండం పెట్టి భగవాన్ నేను ఉపదేశం అంతా వినేశాను ని వినడానికి ముందు నీ అనుమతి తీసుకోలేదు పర్మిషన్ తీసుకోవాలి కదా ఓవర్ హియర్ చేయకూడదు కదా ఈ డ్రాపింగ్ అంట అలా చేయకూడదు కదండి సో గొడవ విన్నట్టుగా చేస్తే ధర్మం కాదు కదా సో మీ అనుమతి తీసుకుని మీ క్లాస్ లో కూర్చుని విన్న న్యాయంగాను కానీ అలా వినలేదు నేను కాబట్టి నేను పొరపాటు చేశాను నన్ను క్షమించవలసింది అని అని శ్రీకృష్ణుడు తోడు శ్రీకృష్ణుడు అంటాడు సరే మరి నువ్వు చేసిన రెండు పొరపాటు నువ్వు ఒక్క పొరపాటు కాదు నువ్వు ఒక పొరపాటు క్షమించకుండా అది క్షమించేశాను ఇంకో పొరపాటు అలాగే ఉంది అని అంటాడు శ్రీకృష్ణుడు అంటే హనుమంతుడు అంటాడు అదేటి ఇంకో పొరపాటు ఏ ఉంది నేనేం పొరపాటు చేశానంటే గురువు గారు అనుమతి లేకుండా వినడం అదో పొరపాటు గురువుగారి ఉన్నత స్థానంలో కూర్చుని ఇంకో పొరపాటు అది అనదర్ మిస్టేక్ మరి ఆ మాట ఏదైతే అడిగాను అది హనుమంత అయ్యో నేను గమనించేక్కి నేనేం చెయ్యాలి మిమ్మల్ని క్షమాపణ కూడా అడగలేదే మరి అది ఏం చేయాలంటే ఏం చేయాలి మరి మిస్టేక్ చేసినట్లయితే దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఓకే ఏమిటి ఫలం దానికే అంటే గురువు గారి కంటే ఉన్నతాసనంలో కూర్చుని పాఠం విన్నామనే దానికి ఫలం ఏమిటంటే పిశాచమై పుట్టుట దానికి ఫలమే అది దానికి కర్మఫలం అంటే అయితే ఆ దోషం పోవాలంటే నేను పిశాచ జన్మని పొందితే నాకు ఆ దోషం పోతుంది అవును సరే మరైతే ఇంక చేసిదే ఉంది పిశాచ్య జన్మ అనే అనుగ్రహించవయ్యా అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఉంటాడు నువ్వు మరి ఎంతకాలం నేను ఆ పిశాచంగా ఉండాలి అంటే చూడు నువ్వు పిశాద్య జన్మని భగవద్గీతను ఒక ఆవృత్తి చేయి ఈ మూలం జామూలాక చదువు జాగ్రత్తగా చదువు వ్యాసుడు అక్కడ దాన్ని శ్లోక రూపంగా కూరుస్తున్నాడు అది తీసుకో ఆ పుస్తకాన్ని తీసుకుని చదువు చదివి నీకు తోచిన భావాలేమన్నా నీకు అర్థమైన భావాలేమైనా ఉంటే దానిమీద ఒక భాష్యాన్ని ఒక దాన్ని రాయి ఒకసారి నీ అనుసంధానం నువ్వు చేసుకో అంటే అంత మటుకు నువ్వు చేసేసినట్లయితే నీకు ఆ పిశాచి జన్మ పోతుంది అని శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తే అప్పుడు హనుమంతుడు చాలా సంతోషించి పిశాచి జన్మ వచ్చినందుకు దుఃఖమైనా అది పోతున్నందుకు సంతోషించి సో ఆ అయిపోయిన తర్వాత పిశాచ రూపాన్ని పొంది ఆ భగవద్గీత పుస్తకం మీద ఆయన భాష్యం రాస్తాడు దానికి పిశాచ భాష్యము పుస్తకం ఉంది నా దగ్గర ఉండేది నేను చూశాను అచ్చు శంకర పోలి ఉంటుంది బాగా దగ్గరగా ఉంటుంది శంకర భాష్యానికి శంకరుడు యొక్క ప్రణాళిక స్ట్రక్చర్ భాష్య స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సిమిలర్ గా వెరీ క్లోజ్ గా ఉంటుంది ఆ శంకర భాష్యాన్ని దానికి పిశాచి భాష్యము అనిపారు వాళ్ళు వేశారు ఆ ఆ భాష్యాన్ని పిశాచ అనే ఆయన ఆ పిశాచ ఎవరో కాదు హనుమంతుడే ఆ పిశాచునిగా జన్మించి రాశాడు అని కథ ఆ విధంగా ఆయన తన దోషాన్ని నివారణ చేసుకున్నాడు ఇది కథ సో కపి సో హనుమంతుడు ధ్వజమునందు గలవాడు అర్జునుడు ఈ అర్జునుడు ఏం చేశాడంటే ధాత్వ రాష్ట్రాన్ దృష్ ఒకసారి కౌరవుల కేసు చూశాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ సంహరించడం కోసం వచ్చాడు అక్కడికి వచ్చి కౌరవులందరికీ చూశాడు వ్యవస్థితాన్ దృష్టి వాళ్ళందరూ చక్కటి వ్యూహంలో నిలబడి ఉన్నారు సో భీష్మాచార్యులు ఒక వ్యూహాన్ని ఒకదాన్ని ఖరారు చేశారు అంతకు ముందు రాత్రే ఖరారు చేశారు మీరందరూ ఈ ఫలానా వ్యూహంలో ఉండండి అని ఏవో వ్యూహాలుంటాయి బహుశా చక్ర ఉన్నారు వీళ్ళు ఏ వ్యూహంలో ఉన్నారు చక్ర ఉంటారు కౌరవులు వీళ్ళు పాండవులు మాత్రం ఇంకేదో వ్యూహంలో వజ్ర వ్యూహంలో పాండవులు ఉన్నారు ఇలా పొడుగాటిదని మన అనుకున్నాం చక్రవ్యూహంలో ఉండి ఉండొచ్చు సో ఆ వ్యూహంలో నిలబడి యుద్దానికి సంసిద్ధులై ఉన్నటువంటి ధృతరాష్ట్రుని పుత్రులు వంద మంది వాళ్ల సైన్యాన్ని చూశాడైన చూసి శస్త్ర సంపాతే బాణములు పడుట సంపాతము పడడం బాణాలు వచ్చి పడతాయి ఇంకా ఇటు ఇట్ నుంచి బాణాలు వెళ్ళి అట్ నుంచి బాణాలు వచ్చి పడతాయి ఫైరింగ్ విల్ స్టార్ట్ అని అర్థం శస్త్ర సంపాతే ప్రవృత్తే అంటే ఫైరింగ్ విల్ స్టార్ట్ ఇట్ ఈస్ రెల్లీ ఫర్ ఫైరింగ్ ఇంకా ఆరంభం కాలేదు ప్రవృత్తే సంసిద్ధమై ఉండదు శంఖాలు ఇంకా భీష్మాచార్యులరాజు గారు వీళ్ళిద్దరూ చిన్న సమావేశం ఏదైనా అవసరం ఉంటుంది ఎవరో ఫ్రం దిస్ సైడ్ ఒకళ్ళు ఫ్రం దట్ సైడ్ ఒకళ్ళు మాట్లాడుకుని వీళ్ళని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అని అంటారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇటు ఒకడు ఉంటాడు అటు ఒకటి ఉంటాడు భారత్ వైపు ఒకటి ఉంటాడు పాకిస్తాన్ వైపు ఒకటి ఉంటాడు వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి సంభాషణ చేసుకుని మాట్లాడుకుని ఏమైనా కొన్ని ఒప్పందాలు ఉంటే వాళ్ళిద్దరూ చేసుకుంటారు యుద్దానికి ముందేనా అలా ఉండొచ్చు వచ్చిన తర్వాత ఉండొచ్చు అప్పుడు ధర్మ యుద్దం కదా కాబట్టి ఏ మీటింగ్ ఈజ్ జక్ట్ హ్యాపీ ఫస్ట్ డే కొంచెం డిలే ఉంటుంది సెకండ్ డే అన్నవాల్సింది రావడం టైం శంఖం మొదలట్టుగానే యుద్దం ఆరంభమైపోతుంది కానీ ఫస్ట్ డే సమ్ డి విల్ బి దే అంటే ప్రవృత్తే శస్త్రంపాతే బాణముల యొక్క ప్రయోగము బాణములు వచ్చి పండుట ఆ స్థితి సిద్ధముగా ఉన్నది ఏ క్షణంలోనైనా మొదలు కావచ్చు ఆ స్థితిలో పాండవ కపిధ్వజ కపిధ్వజుడైన పాండవుడు అంటే అర్జునుడు ధను ఉద్యమ ధనస్సు ఇలా పైకెత్తాడు గాంధీవ ధనస్సును పైకెత్తాడు పైకెత్తి తదా అప్పుడు ఇదం వాక్యం ఆహ హృషీకేశం హృషికేశుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఈ మాట మాట్లాడినాడు శ్లోకం చాలా సింపుల్ గా ఉంటాయి గీతశ్లోకాలు దాంట్లో మీకేమీ కష్టమే ఉండదు సో సో నౌ హీ ధనస్సు పైకెత్తి అంటున్నాడు అనమాట అంటే హీ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ టు రిలీజ్ ది యాస్ ఫర్ ఫైరింగ్ ఫైరింగ్ ప్రిపేర్ అవుతున్నాడు ఆర్టీనల్ రీఫైరింగ్ లాగా సో ప్రిపేర్ అవుతున్నాడు ధనస్సును పైకెత్తాడు ఇంకా టైం ఉంది ఇంకా పర్మిషన్స్ అది రావాల్సి ఉంటుంది బట్ ఎవ్రీబడి ఈజ్ రెడీ ఫర్ ఫైరింగ్ ఆ స్థితిలో ఋషికేశన్ తోటి అర్జునుడు ఇలా అన్నాడు అందాము అర్జున్ సేనయోరు మధ్య మేచ్యుత ेहु कामस्थिता अच्युत अमोदीशकृष्णुड़ साक्षात् भगवाणु अवतरमो अने అనాడు సమాజంలో కొంతమందిలో ఉండేది అందరిలో ఉండేది కాదు ఇప్పుడు కూడా అవతారము అనేది అవతారం చలామణిలో ఉండగా గుర్తింపు ఉండదు తరువాతి కాలంలోనే గుర్తింపు దాని పద్ధతి అది ఉన్నప్పుడు ఆయన కొడుకు దశరథుడు అనుకుంటాడు రాజకుమారుడని ఊళ్ళో వాళ్ళు అలాగే నడుస్తుంది కానీ ఆయన సాక్షాత్తు శ్రీహరి అని విష్ణు యొక్క అవతారం మాట మీకు మొత్తం రామాయణంలో ఎక్కడా రాదు డ్ వస్తుంది రామాయణం గాథలో వాల్మీకి నోటంపట అది విష్ణువే యొక్క అవతారం అనే మాట ఎక్కడా రా ఒక మహారాజ కుమారుడు చాలా ధర్మబద్దమైనటువంటి జీవితం గడిపేవాడు అని ఒక పురుషుడి కింద ఒక మానవుని కింద మర్యాద పురుషోత్తముడు అంటారే ఆ విధంగా రాముడిని ప్రజెంట్ చేస్తాడు కానీ ఆయన సాక్షాత్తు విష్ణువే వచ్చి ఉన్నాడు అన్నట్టుగా ప్రజెంట్ చేయడు అలా చేసినట్లయితే అది కావ్యానికి ఆ శోభ లేకుండా అయిపోతుంది అలా చేయడు వాల్మీకి అలా చేయడు తర్వాతి కాలంలో ఇంకేవేమో రామాయణాలు ఎవరిని తోచిన రామాయణం వాళ్ళు రాశారు అది వేరే సంగతి నావు శ్రీకృష్ణుని విషయంలో కూడా ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు అని తెలుసున్న వాళ్ళు ఏ కొద్దిమందో ఉంటారు ఆయన అవతార పురుషుడే స్పష్టంగా కనుక తెలుసుంటే పాండ కౌరవుల వైపు ఎవడో నిలబడి యుద్దం ఇంకా కాబట్టి ఎవడో కొద్దిమందికే ఆ అవగాహన ఉంటుంది వాళ్ళగా అర్జునుడు ఒకడు ఇంకేతనే అచ్యుత సంబోధిస్తాడు హే అచ్యుత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 మాట జారిపోకుండా మాట నిలబెట్టుకునే మిత్రమా అని సంబోధిస్తాడు అంత పొడుగు సంబోధన ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు నేను దుర్యోధనుడు అర్జునుడు వెళ్తాడు శ్రీకృష్ణుడి దగ్గరికి దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ అర్జున నిన్న ఏదో అర్జునుడు క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేసుకో కొన్ని చెప్పాను ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక వెళ్లి ఆ కథ ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడు భోజనం చేసి హీ వాస్ లైంగ్ డౌన్ ఫర్ హాఫ్ అన్ జస్ట్ టేకింగ్ ఎ నాప్ భోజనం చేసిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్తారు యుద్దానికి ముందు ప్రిపరేషన్స్ అనమాట వెళ్లి అర్జునుడు వెళ్లి దండం పెట్టి పాదాల సమీపంలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చుంటారు దుర్యోధనుడు వెళ్ళి ఈయన నిద్రపోతున్నాడని ఆయన శిరస్సు దగ్గర ఉన్న కుర్చీలో దుర్యోధనుడు కూర్చుంటాడు ఎందుకంటే రాజాధిరాజు కదా చాలా సో అర్జునుడు చాలా వినయశీలుడు ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు ఇద్దరు వచ్చిన పర్పస్ ఇప్పుడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడనే అండం కంటే నిద్ర నటిస్తున్నాడు అనే సరపడుతుంది నటవరుడు కదా నటవరుడు నటులలో శ్రేష్ఠుడు సో ఆయన కొంతసేపు హీ హీ వెయిట్స్ ఫర్ ఎ రెస్పెక్టబుల్ టైం అండ్ దెన్ హీ వేక్స్ అండ్ దెన్ ఫస్ట్ అర్జునుడి కేసి ఎందుకంటే పాదాల దగ్గర అర్జునుడు ఉన్నాడు కానీ మొట్టమొదటి అర్జునుడు కనబడతాడు ఆ ఏం బావా కులస్థానం ఇప్పుడు వచ్చే ఇప్పుడే పది నిమిషాలు అయిందో వచ్చి ఈ లోపల వెనకాల నుంచి దుర్యోధనుడు దగ్గుదగ్గుతాడు కన్ఫామ్ సరి చేసుకుంటాడు అంటే మరీ అర్జునుడు వైపు చూస్తూ కూర్చున్నా నేను కూడా ఉన్నాను సుమా ఇక్కడ సమాచారం ఆయన చూడటాన్ని అప్పుడు శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి ఓ నువ్వు కూడా వచ్చావో చాలా సంతోషం ఎప్పుడు వచ్చేవో బాబా కులస్థానని అతన్ని కూడా పలకరిస్తాడు అవుతుంది ఓకే మీరిద్దరూ ఒకే సమయంలో వచ్చారు వాట్ ఈస్ ది మ్యాటర్ అని అడిగితే కూడా చెప్తారు మేము యుద్దం రాబోతుంది యుద్ధంలో నీ సహాయాన్ని కోరి వచ్చినాము ఇజ్ ఇట్ సీ ఓకే నేను ఇప్పుడు నేను ఇద్దరికి సహాయం చేయాలి ఇద్దరు కోరారు కదా కాబట్టి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ని నేను రెండు యూనిట్స్ కింద డివైడ్ చేస్తా ఫస్ట్ ఛాయిస్ అర్జునుడికి ఇస్తా ఎందుకంటే మొట్టమొదటి నేను అర్జునుడి చూశాను కనుక ఫస్ట్ ఛాయిస్ అర్జునుడికిస్తా ఆ రెండు యూనిట్స్ లో ఒకటి అర్జునుడు తీసుకుంటాడు రెండో దుర్యోధనుడు తీసుకోవాల్సి ఉంటుంది ఈజిట్ యాక్సెప్టబుల్ అంటే ఇద్దరు కూడా సరే అంటారు ఇంకేమంటారు యాక్సెప్టబుల్ కాబట్టి చేసేదేముంది సరే అంటారు ఓకే ఆయన దగ్గర నారాయణీ సైన్యము అని ఈ కథ అంతా మీకు తెలుసున్నదే అయితే దానికి నేనిచ్చి నేను చెప్పే ధోరణి మీకు దాంట్లో ఏమైనా మంచి పాయింట్ ఉంటుందేమో గమనించండి సో నారాయణీ సైన్యము అని ఒక కమాండో ఫోర్స్ ఒకటి హండ్రెడ్ థౌజండ్ పీపుల్ ఆర్ సమ్ సచ్ గుడ్ నెంబర్ వాట్ ఎవర్ ఆర్ టెన్ థౌసండ్ ఆర్ వాట్ ఎవర్ సో వాళ్లు హైలీ ట్రైన్డ్ యూన్ రిపబ్లికన్ గార్డ్స్ లాంటి వాళ్ళు సంథింగ్ లైక్ దాట్ అంటూ ఉండేవారి వాళ్ళు కనపడలేదు రిపబ్లికన్ గార్డ్స్ అని ఉరికే పేపర్లలో చూసాం కానీ గ్రౌండ్ లో ఎక్కడా కనపడలేదు వాళ్ళందరూ డిస్పర్స్ అయిపోయి అమెరికన్ సేనలు వచ్చే పారిపోయారు వాళ్ళ వట్ ఎవర్ సమ్ వెరీ వెల్ నోన్ నేమ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఒక ఇంపార్టెంట్ ఆర్మీ యూనిట్ రిపబ్లికన్ గార్డ్స్ అనిపారు సో అలాగే నారాయణీ సైన్యము వాళ్ళు వెల్ ట్రైన్డ్ కమాండో యూనిట్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఆల్సో ఎక్విప్మెంట్ కూడా వాళ్లే చూసుకుంటారు అండ్ వాళ్ళకి ఇంకేమీ ఆలోచన తగ్గ వాళ్ళకి టైం చెప్పేస్తే మెడిసినరీస్ లాగా వచ్చేసి ఎవరి పక్షాన యుద్దం చేయాలో యుద్దం చేసేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు సో ఆ రకం మనుషులు వీళ్ళు సైనికులు అదే ఒక నారాయణీ సైన్యం అంతా ఒక యూనిట్ సెకండ్ యూనిట్ నేను అంటే నేనని మళ్ళీ నేను ధనస్సు పట్టను ఆయుధం పట్టను యుద్దం చెయ్యను దట్ ఈజ్ ఆయా ఆయా ది సెకండ్ యూనిట్ ఇప్పుడు నీకేం కావాలో కోరుకున్నాయిస్ వెరీ హ్యూజ్ ఛాయిస్ ఇది ఇప్పుడు ఇది ఎలాగంటే మన ముందు సకల భోగభాగ్యములతో తులతూగే సంసారం ఉండదు ప్రపంచము అన్ని భోగాలు ఉన్నాయి ప్రపంచంలో పంచ విధములైన భోగాలున్నాయి ఐదు రకాల జ్ఞానేంద్రియాలకి తృప్తిని ఇవ్వగలిగేటువంటి భోగాలు ఉన్నాయి ప్రపంచంలో అది ఒకవైపు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 What What is the choice? What do వాట్ ఈస్ ది చాయిస్ వాట్ యూ చూస్ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ ఐ టెల్ కఠోపనిషత్తులో మీరు చూశారు శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర మనిషి ముందు ఈ ఛాయిస్ ఎప్పుడూ ఉంటుంది శ్రేయ శ్రేయ అంటే హితకరము ప్రేయ అంటే ప్రియమైనది ఇప్పుడు మీరు బఫే డిన్నర్కి వెళ్ళారనుకోండి మీ ముందు ఈ ఛాయిస్ వచ్చి నిలబడుతుంది శ్రేయ ప్రేయ ఎదురకుండా బఫే ఐటమ్స్ ఉంటాయి బఫే ఐటమ్స్ అన్ని కూడా చాలా ఆయిలీగా ఉంటాయి స్పైసీగా ఉంటాయి వెరీ రిచ్ ఫుడ్ అని అంటారు రిచ్ ఫుడ్ అంటే అర్థం ఖరీదైన ఫుడ్ అని ఒకటి రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుందనే అదొక అర్థం లాభం అదే కాకుండా ఇట్ ఈజ్ హైలీ స్పైసీ అండ్ ఆయిలీ అది ఫోటోగ్రాఫ్ కూడా తీసి వేస్తూ కమర్షియల్స్ లో आईडलला ड्रिप అవుతూ ఉంటుంది తర్వాత ఇట్ రిఫ్లెక్ట్స్ లైట్ అన్నమాట హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీ తీసినట్లయితే అది మిల మిల మిల ఆడిపోతూ ఉంటుంది ఆ ఆ పదార్థం నేను చూ సో దట్ ఇస్ హౌ ఆల్ ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఇట్ ఇస్ బఫె అడుగున చిన్న చిన్న మంటలు కూడా ఇగో పెడుతూ ఉంటారు అలా వేడి గాట్ే పెట్టడం అంత ఎవ్రీథింగ్ ఇస్ అ షూజ్లీ బోగస్ దట్ ఇస్ హౌ ఐ ఫీల్ ోగస్ అంతా కూడా బోగస్తాయి దాంట్లో ఏమీ సారం లేదు అలాగే అస్తమానం అలా హీట్ చేసుకుంటే ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది ఫుడ్ అలా కంటిన్యూస్గా హీట్ చేయడం సరికాదు కదా అంటే ఏదో నీళ్లు పోసి హీట్ అయ్యేదో సంథింగ్ వస్తే వాట్ ఎవర్ సో సో ట్వంటీ ఐటమ్స్ అడితే నవ్ దిస్ ఫెలో హ్యాస్ టు మేక్ ఎ చాయిస్ వీడికి హితమైనది అంటే అక్కడ ఏది తినాలన్నా హితం అని చెప్పడానికి వీల్లేదు ఒకవేళ హితం కావాలన్నట్లయితే హీ హాస్ టు చూస్ టూ ఆర్ త్రీ ఐటమ్స్ నాట్ మోర్ దాన్ దాట్ టూ ఆర్ త్రీ అండ్ అది శ్రేయ ఆకలి ఆరోగ్యానికి ప్రేయ ఆల్ దిస్ ఈస్ ది చాయిస్ ఈ చాయిస్ దిస్ ఈస్ దిస్ ప్రాబ్లం ఇట్ కన్ఫ్రాస్ Dating people day-in and day-out. Alla varin nantai, Dating just on targadande Baga voldu balang ekkuga shireira baru ekkua epayinu kudu Dating just on. Walaki alla varin nantai breakfast degir chais, Lunch degir chais, Evening snacks degir chais, Night to dinner degir chais. It's a terrific choice. Highly painful choice. They have to make that choice. A very very difficult choice. అదేవిధంగా జీవితంలో కూడా శ్రేయ ప్రేయ శ్రేయ అంటే ఆత్మజ్ఞానము భగవద్గీత ఉపనిషత్తులు వాటి అధ్యయనము ప్రేయ అంటే ప్రియమైనది రెండానికి బాగుంటుంది ఆచరించడానికి కూడా ఉల్లాసంగా ఉంటుంది ఫలము కూడా ఉల్లాసాన్ని కలిగించే విధంగానే ఉంటుంది సో ఇది శ్రేయ అది ప్రేయ ఈ రెండింటి మధ్యన ఛాయిస్ विनक्ति धीर इन जाग्रत बेरिजुसी सं अर्थंसारमे खुश अवगन चीर अंत विवेक गलवा धीर अंत विवेकि विवेक श्रेयस् पिके प्रेयन पक्न पड़ता सरग् अर्जुन डापन श्रीकृष्णु युद्ध हृदय पकन तोड़गा उ మామూలుగా ఆయన కూడా భోజనం ఏర్పాటు వీళ్లే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వారు ఆయన వస్తారు కదా మామూలుగా యుద్దం చేసే సైనికులకు భోజనం ఏర్పాట్లు చేసినట్టుగానే ఏ యుద్దమూ చేయకుండా ఊరికే పక్కన నిలబడి ఉండే శ్రీకృష్ణుడికి కూడా భోజనం ఏర్పాట్లు వీళ్లే చేయాల్సి ఉంటుంది దుర్యోధనుడు బెల్ల పెట్టుకుంటాడు ఏమని నారాయణ సైన్యాన్ని అర్జునుడు అలాగూ కొట్టేస్తాడు ఇప్పుడు ఇంకా నా పక్షాన్ని మిగిలి చాయిస్ ఏమిటి ఉంటుంది శ్రీకృష్ణుడు నా పక్షాన్ని మిగులుతాడు యుద్దం చేయుడు వచ్చి కూర్చుంటాడు భోజనం ఖర్చుకి తయారవుతాడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఇతన్ని పరిచేయడం ఇదో పడినాకు అనవసరంగా ఇదుక్కున్నాం కాదు దీని నుంచి బయటపడ్డాదిలాగా అంటే మర్యాదగా కావాలని వచ్చి తీరా ఇష్టం ఉంటే కదండి మర్యాద అనేది ఒకటి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకుని అలా బయటకు వెళ్లి పారాయించు అది వేరే సంగతి అక్కడ మటుకు తీసుకోవాల్సి ఉంటుంది మర్యాద కోసం ఎలాగే భా యుద్దం ప్రారంభమయ్యే నొచ్చి కూర్చుంటాడు ముందు అందరికంటే సైన్యాల కంటే ముందు ఈయనొచ్చి కూర్చుంటాడు ఈయనకి మకా ఏర్పాటు చేయడం భోజనం ఏర్పాటు చేయడం ఇదో పని ఇది ఎక్కడ ప్రారంభం పొద్దున్నే లేచే అవలమోహం అని దుర్యోధనుడు బితుక్కు బితుక్కుమంటూ ఉంటాడు ఇంతలోకే అర్జునుడు నాకు నువ్వు కావాలి అంటే యుద్దంలో ఎలాంటి ఛాయిస్తుందని ఎందుకంటే అర్జునునికి అర్జును ఇప్పుడు మీకు అర్థమైంది కదా గీత అర్జునుడికే ఎందుకు బోధించాడు బహుశా అర్జునుని స్థానంలో ధర్మరాజు గారుంటే ఏమో ఏమో నుండి ఇవ్వడం కానీ అర్జునుని విషయంలో హీ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్ బట్ హీ వాట్స్ టీ క్లియర్లీ నోస్ అతను ఏమన్నాడంటే హే శ్రీకృష్ణ నాకు నువ్వే కావాలి సైన్యం గురించి నాకు చింత లేదు అంటే దుర్యోధనుడు హి డు నాట్ బిలీవ్ హిజ్యస్ ఒకసారి తల ఇలా హరించి గిల్లుకుని నేను కలగంటున్నానా తెలియదా ఉన్నానా అని అలా వేరమోహం వేసి చూస్తూ ఉంటాడు కళ్ళప్పటి తిరిగి శ్రీకృష్ణుడిని తెలిసి దమ్ తాను ఏమో దుర్యోధన మరి నీకు పక్షమే మిగిలింది నీకు సో మరి ఏమంటావు అంటే నేను తీసుకుంటాను అంటాడు తీసుకో ఆ నారాయణీ సైన్యం అంతా కూడా మట్టుబెట్టబడుతుంది పూర్తిగా ఎంటైర్ ఆర్మీ ఈస్ డిస్ట్రాయిడ్ సో అర్జునుడి పక్షాన్ని శ్రీకృష్ణుడు ఉంటాడు కాబట్టి జీవితంలో మనము అంగబలము అర్థబలము కావాలా ఈశ్వర శరణాగతి కావాలా ఈశ్వరుడికి ఈశ్వరుడు హీ వాంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఆయన చక్రమేమో అడ్డువేయడు నీ కర్మఫలాన్ని నీకు మనోబలం ఇస్తాడంటే కర్మఫలాన్ని నీకు సుఖ దుఃఖాల్ని నేను తీసిపారేస్తాను నీకంతా హ్యాపీ పెట్టేస్తాను నో నథింగ్ డూ